ఓసారి అంటే మీకు లౌభ్యం ఉంటుంది ఎలా ఉంటుందని చెప్తున్నా నేను ఓసారి ఆటో వాడుతూ దెబ్బలాడ్డాను పదిహేడు రూపాయలు ఆటో అయింది ఇరవై రూపాయలు వాడు అడిగాడు నేను దెబ్బలాడాను దెబ్బలాడితే తర్వాత నాకేమర్థమైందంటే నా ఎందు లౌభ్యం ఉన్నది అని నాకు ఆ లౌభ్యము యొక్క ఎక్స్ప్రెషన్ దాని డైనమిక్స్ ఎలా ఉంటుంది ఆటో వాడితో పేచీపెట్టాను పదిహో మీటరు పదిహేను అయింది రెండు రూపాయలు ఎక్స్ట్రా తీసుకో ఆ రోజుల్లో ఈ రోజుల్లో పదిహేను పదిహేడు ఈ మాటలు అసలు ఉన్నాయని నేను అనుకోను సో అంటే నాలో ఉన్న లౌభ్యము ఆ విధంగా కాబట్టి నాలో లౌభ్యము అనే ఇమోషన్ ఉన్నట్టుగా నాకు తెలిసింది కదా నేను దాన్ని పరిశీలిస్తా దానికో ఎక్స్ప్రెషన్ ఉంటుంది దానికి డైనమిక్స్ ఉంటుంది దాని అందరినీ పరిశీలిస్తా నాలో ఉన్న ఈ లోభము అనే ఈ గుణము కలదు దాన్ని మీరు కండెమ్ చేయద్దు సెల్ఫ్ కండెమ్షన్ సెల్ఫ్ను నిందించుకోవటము ఆత్మ న్యూనతాభావము నేను చెప్పట్లేదు మీరేం చేస్తారంటే ఆ ఎమోషన్లని వాచ్ చేస్తారు ధ్యానంలో మెడిటేషన్ యూ వాచ్ దట్ ఇమోషన్ ఎప్పుడైతే మీరు ఆ ఇమోషన్లను వాచ్ చేస్తారో క్రమంగా సూర్యకాంతి పడిన మనసు గడ్డ అది కరిగిపోతుంది మీలో లౌభ్యం పోతుంది ఈసారి నేను ఆటో ఎక్కాను నాలో ఆ లౌభ్యం పోయిందని అనుకున్నాం దృష్టాంతాన్ని ఫినిష్ చేస్తున్నాను ఆటో ఆటో ఎక్కితే ఆటోవాడు పాపం చాలా అలసటగా ఉన్నాడు చాలా నీరసంగా ఉన్నాడు పడుతులు చాలా నీరసంగా ఉన్నాను నలభై యాభై రూపాయ రూపాయలు ఎక్స్ట్రా అయ్యి నలభై ఒకటి మీటర్ యాభై అయ్యి తీసుకెళ్తానన్నాడు ఒకసారి తీసుకున్నాడు నేను నీరసంగా ఎన్నుకున్నామని అడిగా భోజనం చేసి ఇరవై నాలుగు గంటలు ఎందుకు అలా ఎందుకు ఏంటంటే నా భార్య అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను నాకు తిండి లేక రాకుండా ఇప్పుడు నేను తిప్పి ఆ యాభై రూపాయలతోటి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి ఫోన్ చేయాలి అని అన్నాడు వాడు రెడో ఆ ఆటో నడుపుకుంటూ ఐఫెక్ట్ ఈ స్టెల్లింగ్ మీద ట్రూట్ ముందే బేరవాడేసాడు కదా నేను అతను చెప్పిన కథ వినేసి కలిగిపోయి అతనికి ఏదో అతను ఎలా అనుకుంటాడు ఈ స్టెల్లింగ్ మీద ట్రూట్ అని నాకు అనిపించింది సరే ఆటో వచ్చాం నా పరిస్థితి ఇస్తే రెండు రూపాయలు నేను రెండు రూపాయలు అతనికి ఇచ్చాను చూడు ముందు వెళ్ళి ఫోన్ చేయండి తర్వాత నీ భార్య దగ్గరికి మందు కొనుక్కుని పడుతుంది గాంధీ హాస్పిటల్లో ఉండాలి నీకు భగవంతుడు మరింత నేరు చేస్తాడు అని నేను ఆటోదికి నా దారిలో వెళ్ళిపోయాను సో నా లౌధ్యం నేను పోగొట్టుకున్నాను మీరు దృష్టాంతం చెప్పారు నేను ఏదో వాడికి ఇచ్చానని అతనికి ఇచ్చానని చెప్పడం నా తాత్పర్యం కాబట్టి ఆ లౌధ్యాన్ని ఒక ఇమోషన్లను నేను ఎగ్జామిన్ చే పరిశీలించటం ద్వారా అది కరిగిపోతుంది కాబట్టి మీరు ఆ ఇమోషన్లను పరిశీలించటం మరింత కష్టం కానీ మొత్తానికి థాట్స్ని పరిశీలించుట థాట్స్ వేయడంలో సాక్షి భావంతో ఉండుట దెన్ యూ ఎక్స్టెండ్ దట్ ప్రాక్టీస్ టు ఏ గివన్ ఇమోషన్ మీకే తెలుస్తుంది మీలో ఏ ఇమోషన్ మిమ్మల్ని బంధించింది అన్నది మీకే తెలుస్తుంది ఆ ఇమోషన్లని పరిశీలించుట అలాగే నేను ఇంకొకటి చెప్తూ ఉంటా మీకు సంసారాసక్తి కలదా ఇంటి మీద వ్యామోహం ఉందనుకోండి ఆసక్తి అటాచ్మెంట్ టు ది హౌస్ దగ్జామింగ్ దాటింగ్ అలాగే బంధుత్వాల్లో స్పెసిఫిక్ బంధుత్వము ఆసక్తి ఉందనుకోండి ఈ ఒకటి ఎగ్జామింగ్ మీకు మీకు డైమండ్ రింగు ఏదో ఉండి దాని మీద ఆసక్తి ఉందనుకోండి ఈ ఒకటి ఎగ్జామింగ్ మీరు చేస్తే ఆసక్తులన్నీ కూడా తగ్గిపోతాయి ఇదంతా ఎందుకు చెప్పానంటే దే ఈజ్ అ డైమన్షన్ ఇన్ మెడిటేషన్ ఇన్ విచ్ యూ వాచ్ ద మైండ్ ఇన్ఫ్యాక్ట్ వాచింగ్ ద మైండ్ ఈజ్ మెడిటేషన్ ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే మీరు మైండ్ని వాచ్ చేయడం చేయకపోతే ఏమవుతుంది మైండ్ తోట ఐడెంటిఫై అవుతారు వెన్ యూ డౌంట్ టు వాచ్ ది మైండ్ వెన్ యూ వాచ్ ది మైండ్ దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ది మైండ్ బట్ వెన్ యూ డు నాట్ వాచ్ ది మైండ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది మైండ్ దట్ ఈజ్ ది బేసిస్ ఫర్ ది బంధ సంసార బంధానికి మూలము మనస్సుతో ఐడెంటిఫికేషన్ సంసార బంధం నుంచి విముక్తి ఎలా వస్తుంది మనస్సుతో డిజైడెంటిఫై అవ్వాలి హౌ టు డూ దాట్ అంటే మనస్సు ఎడల సాక్షిగా అని ఉండవల మీరు మనస్సు ఎడల సాక్షిగా ఉంది దీన్ని విపశ్యన అంటారు విశేషమైన పశ్యతి అక్కడి మెడిటేషన్ ఇది భగవాన్ బుద్ధుడు దీన్ని లోకంలో ప్రవేశపెట్టిన మెడిటేషన్ ఆధునిక కాలంలో బుద్ధిస్ట్ లిటరేచర్లో బాగా కనపడుతుంది బుద్ధుడు బోధి వృక్షం కింద తపస్సు ఇదే తపస్సు దిస్ ఈజ్ ది ట మనస్సును పరిశీలించుతే అలా కూడా చెప్పవచ్చు సో మనస్సును ఎప్పుడైతే మీరు పరిశీలిస్తారో మనస్సులో ఉండే ప్రవాహం ఆగిపోతుంది మీరు నిర్మనస్క స్థితికి చేరుకుంటారు సాక్ష్యం మనస్సు మీరు సాక్షే టు బిగిన్ వ్యక్తి నేను సాక్ష్యమే మనస్సు సాక్ష్యమే మనస్సు లేకుండా పోతుంది అప్పుడు ఈ నిర్మనస్క స్థితితో కూడిన సాక్షి సద్రూపంగా నిలిచి ఉంటుంది ఆ విధంగా ఆ సకల జగత్తునకు మూలమునందని సత్ మీకు ఆత్మరూపముగా అనుభవమునకు వచ్చును అది శ్లోకం తెలిసిందే కదండి మనం అనుకున్న శ్లోకమే అయినా నేను ఇంకోసారి ఆ టాపిక్కు చాలా మంచిది వివరించినాను సో నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం గుణాం అని మనం చూసి ఉన్నాం ఈ సన్మాత్రం అంటే సదేవ సన్మాత్రం మాత్రా అనే ప్రత్యయము ఏవా అనే అర్థంలో వస్తుంది సదేవ సన్మాత్రం అంటే సకల జగత్తునకు మూలమునందు అద్వయ సత్ మాత్రమే గలదు అద్వయ సత్ అది సకల జగత్తునకు మూలమునందు గలదు అని చెప్పుట చేత మీ అది దుర్లభము అని మీరు అనుకోవద్దు ఇప్పుడు ఎలాగంటే ఒక ఆయన ఆకాశాన్ని వెతుక్కుంటూ బయలుదేరండి చాలా పెద్ద ప్రయాణం చేస్తున్నాడు ఆకాశము ఎక్కడికంటే ఇంత ప్రయాణం ఇంకేళ్ళ నుంచి చాలా కాలం నుంచి వస్తున్నానండి ఆకాశమును అన్వేషిస్తుంది ఏమంటే ఆకాశానికి అన్వేషణ మరి ఆకాశం నుంచే సకల జగత్తు పుట్టింది కదా ఆకాశము అనంతము దానికి అసలు వెళ్ళలేవు అంచేత మరి దాన్ని అన్వేషణ మరి చేయకుండా ఎలా దొరుకుతుంది అంటే వారు వెళ్ళివాడ నీవు ఆకాశాన్ని అన్వేషించుకొకై వేసిన మొదటి అడుగు ఎక్కడ వేస్తాడు ఆకాశంలోనే వేస్తాడు కాబట్టి ఆకాశము సర్వ జగత్తును బ్రహ్మాండమునంతము కలిగి ఉన్నది అనంతము అన్న సందేహం లేదు కానీ ఆకాశం ఎక్కడ ఉంటుంది మీకు అత్యంత నికటముగా ఉంటుంది అంచేతనే మీరు ఏం చేయాలి యూ హెడ్ వెరీ నియర్ సో దట్ యూ కెన్ రీచ్ వెరీ ఫార్ ఇఫ్ యు స్టాక్ ఎఫార్ యూ విల్ రీచ్ నోవే చాలా దగ్గరగా మొదలు పెట్టాలి అసత్ మనిషికి తన హృదయంలో నిర్మనస్క విశిష్టమైన సాక్షి చైతన్యము రూపముగా సుగమము అది మీరు చాలా తేలికగా దాన్ని చేరుకోగలుగుతారు తర్వాత శ్లోకం నిస్తవా కార్యగమ్యా శక్తిర్ మాయాజ్ఞశక్తివత్ నహి శక్తి క్వచిత్ కైశ్చిత్ బుద్ధ్యతే కార్యతపురా ఈ సత్తు దగ్గరికి మనం ఎలా చేసినాము జగత్తుతోటి మొదలుపెట్టాం అన్వేషణ ఫిలాసఫర్స్ ఎప్పుడు కూడా జగత్తుతో మొదలుపెట్టి సత్యవస్తువును చేరుకుంటారు జగత్తుతో అన్వేషణ మొదలుపెట్టి పంచభూతములనే ఒక మిడిల్ మజిలి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ని పెట్టుకుని ఈ పంచభూతం ఏ ప్రకరణం కదా దాని గుండా మనం ఆ సప్తత్వమును చేరుకున్నాము ఇప్పుడు దాన్ని ఆ సప్తత్వాన్ని చేరుకుంటే సరిపడదు కాన్సెప్చువల్గా చేరుకున్నాము కాన్సెప్చువల్గా చేరుకుంటే సరిపడదు కాన్సెప్చువల్ బ్రహ్మణ్ణని సదేకమైన సౌమ్యత వద్ద ఆ సీతను మీరు పెద్ద ఉపన్యాసం చెప్పి ఉండవచ్చు అది సరిపడం ఆ సత్తుని సుగమం ఆత్మికమైన అనుభవానికి అనుభవంలో భాగంగా మనం చేసుకుని ఆ అనుభవాన్ని కూడా మనం చూసినాం వీ విల్ డూ ఏ స్మాల్ మెడిటేషన్ సత్తు యొక్క మెడిటేషను వీ విల్ డూ ఎ స్మాల్ మెడిటేషన్ సో ఆత్మికమైన అనుభవ రూపముగా సత్తత్వము అత్యంత లిఖటము అనే విషయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత అంటే ఏంటి కాన్సెప్ట్యువల్ రియాలిటీని యాక్చువలైజ్ చేసుకోవాలి యాక్చువలైజ్ అలా కాన్సెప్చువల్గా వదిలిపెట్టేస్తే సరిపడదు అటువంటి యాక్చువలైజేషన్ ప్రాసెస్కే నిధిధ్యాసనము అనిపేరు ఆ నిధ్యాసనం ద్వారా ఆ సత్తు మనకి చాలా అనుభవపూర్వకముగా మనయందే ఎందే గలదు అని తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఆ సత్తు నుంచి ఈ జగత్ ఎలా వచ్చిందో మళ్ళీ వ్యాఖ్యానం చేసుకున్నాం జగత్తు నుంచి సత్తుకు వెళ్ళి సత్తుని అనుభవంలో జోడించుకుని ఇప్పుడు ఆ సత్తు నుండి ఈ జగత్ ఎలా వచ్చింది అనేది అది ఈ శ్లోకం ఈ జగ ఆ సత్తుకి ఒక శక్తి గలదు ఆ శక్తికి ఒక పేరు గలదు మాయా ఆ మాయా అనే శక్తి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినది మరి అయితే ద్వైతం వచ్చేసింది కదా ఎందుకంటే సత్ అనేది ఒకటి దాని యొక్క శక్తి ఒకటి ద్వైతం వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ద్వైతం అంటే ఇట్ ఈజ్ వెరీ రియల్ ఐ మీన్ ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఆ ద్వైతాన్ని మీరు చాలా కాన్షస్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏమైపోతుందో తెలుసుకోండి ఆ సత్తుని శివుడిని పేరు పెడతాడు ఈ శక్తి ఆ కానీ ఎందుకు ఇమోషన్స్ ఉండవు ఏమి ఉండవు ఏమీ ఉండవు సత్తులో మీరు ఏవేమిటి మీరు చెప్పగలరో అవేవి సత్తులో ఉండవు కాబట్టి ఆ సత్తుకో శక్తి ఉంది ఇవన్నీ ఆ శక్తిలో ఉన్నాయని అయితే నేను దీన్నే పట్టుకుంటాను ది శక్తి మీకు సిద్ధులు కావాలనుకోండి సత్తులు పట్టుకుంటే ఏ సిద్ధులు ఉన్నవి కూడా ఉండిపోతాయి అదే మీరు ఆ శక్తిని పట్టుకుంటే మీకు ఏవో సిద్ధులు లభిస్తాయి కాబట్టి లోకంలో సత్తుని ప్రక్కన పెట్టేసి శక్తి ఆరాధనలు ఉన్నాయి మీకు పెద్ద పెద్ద మఠాలలోనూ అక్కడా కూడా సద్రూపమైన పరబ్రహ్మను వాళ్ళు అసలు ఉపాసన చేయలే చేయరు అది పక్కన పెట్టేసి దానిని దాని యొక్క ఎపి ఎపీ ఫినమైనన్ అన్నద శక్తిని ఆరాధిస్తారు సో మచ్ సో మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే శక్తి ఉపాసన వీళ్ళందరూ తప్ప కాదు వీళ్ళు నిర్గుణ పరబ్రహ్మను అందరూ ఆత్మనిష్టను కలిగి దాన్ని ప్రమోట్ చేసుకుంటున్న వాళ్ళు కానే కాదు వీళ్ళు కేవలము శక్తి ఉపాసకులు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఓ రకంగా ద్వైతానికి కొమ్ము కాసినట్లే అయినది అంచేత ఆ పొరపాటు చేయకూడదు మరి ఎలాగా ఆ శక్తి నిస్తత్వ అది తత్వమే కాదు అని శ్లోకం అందాము పదక్షేదం నిస్తత్వ కార్యగమ్య అస్య శక్తి మాయా అగ్నిశక్తివత్ నా హీ శక్తి వచిత్ కై్చిత్ బుద్ధ్యతే కార్యత పంచదశమ శ్లోకాలను అన్వయించడానికి దానికి కొంత కాషస్గా ఉండాలి కొంచెం కఠినంగా ఉంటాయి మామూలు లింగాష్టకము అలాగ ఉన్నట్టుగా ఉండవు కఠినంగా కొంచెం కఠినంగా ఉంటాయి అస్యా ఈ సద్రూపమైన పరమాత్మ యొక్క శక్తి హీ శక్తి గలదు అంటే ఈ పరమాత్మకు శక్తి గలదు శక్తి ఎందుకు చెప్పాల్సి వచ్చింది కార్యగమ్య జగత్త కార్యమును బట్టి భావన చేయబడే శక్తి కానీ ఈ పరమాత్మకు శక్తి ఉందని ఈ టాపిక్ ఎందుకు మొదలుపెట్టారు మీరు అంటే చూడవ ఆ పరమాత్మ నుండే ఈ జగత్తంతా వచ్చింది కదా మరి కార్యము కదా ఈ జగత్తు ఇంతటి జగత్తును ప్రకటింపజేసింది అంటే ఆ పరమాత్మ ఎందు ఒక శక్తి ఉండాలి కాబట్టి శక్తి అనే మాట మనం ఎందుకు పట్టుకొచ్చామంటే కార్యాన్ని బట్టి కార్య జగత్తుని బట్టి ఆ పరమాత్మ ఎందు శక్తి అనే ఒక మాటను పెట్టారు అయితే శక్తి అనగానే మళ్ళీ మీరు ద్వైతంలోకి లాక్కుపోకుండగా దానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకునే ఆ శక్తి అనే మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ద్వైతంలోకి పోయివాడు పోదేపోతాడు అది వేరే సంగతి ఆ శక్తికి మాయా మాయా అని పేరు దానికి మాయా అని పేరు పెట్టారు మాయా అనే పేరుని చక్కగా వ్యాఖ్యానం చేసిన ఇద్దరు శంకరులు తర్వాత రామతీర్థ స్వామి రామతీర్థ ఎలాగో తెలుసున్నా యా మా సామాయా ఏది యథార్థముగా రెండవదిగా లేదో అది మాయా ఈయన ఏమని చెప్తానంటే సార్ అండి సత్ అన్నది ఏకము కదా సత్తుకు శక్తి కదా ఈ శక్తి ఈ డజన్ డిస్టర్బ్ ది వన్నెస్ ఈ డజెంట్ బ్రింగిన్ జ్యువాలిటీ అటువంటి ద శక్తి జ్యువాలిటీని పెట్టేది కాదండి జ్యువాలిటీని పెట్టకుండగా శక్తి అనే విధంగా దాన్ని మనం వర్ణించడానికి అవకాశం ఇప్పుడు నేను మాట్లాడే శక్తి గలవాడను అని నేను నా ఇండి మాట్లాడే శక్తి గలదు అంటే ఇప్పుడు ఆ శక్తి నేను శక్తి అనే జ్యువాలిజీని తీసుకొస్తుందా తీసుకురాదు నేను యొక్క ఏకత్వాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూనే నేను మాట్లాడే శక్తి గలవాడను అని నేను పరిగెత్తే శక్తి గలవాడను అన్నంత మాత్రాన ఆ నేనులో ద్వైతం వచ్చేది నేను నేనుగానే ఉంటుంది అద్వైతంగానే ఉంటుంది అది శక్తి అంచేతనే దానికి మాయా అని రేట్ పెట్టారు నిస్తత్వ వైతమును కలిగించే తత్వము కాదు దీనికి ఒక దృష్ట్యా అంటాం అగ్ని శక్తివత్ అగ్ని యొక్క కాల్చే శక్తివలే ఇప్పుడు అగ్నిని అగ్నియందు రెండు లేము అగ్ని అగ్నియే కానీ అగ్ని పక్కనే ఒక పెడితే ఆ కాగితం కాలిపోయింది అది కార్యం ఈ కాలిపోయిన కాగితాన్ని చూసి కాలిపోవుతా అనే కార్యాన్ని బట్టి అగ్నియందు కాల్చే శక్తి గలదు అని వీడు ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అగ్నియందు ఉన్న కాల్చే ఇందాకే ఉంది అగ్నియందు కాల్చే శక్తి ఉండబట్టే కదా ఈ కాగితం కాలిపోయింది కానీ అగ్నియందు కాల్చే శక్తి అగ్నియందు ద్వైతాన్ని సంక్రమింపజేస్తుందా లేక అగ్ని అగ్నిలాగా ఏకత్వ విశిష్టంగానే ఉంటుందా అగ్ని అగ్నిలాగే ఉంటుంది అగ్ని రెండు అయిపోదు రెండు మొక్కలు ద్వైతం వచ్చేయదు ఒక కాగితం కాలేదు కాబట్టి అగ్నియందు శక్తిని మనం ఇన్వోక్ చేశాం ఇంగ్లీష్లో ఓ పదం ఉంది ఇన్వోక్ అని అంటారు దాన్ని ఇన్వోక్ చేశాం అంటే దాన్ని భావన చేసినాను అంత మాత్రం చేత అగ్నియందు ద్వైత్వం వచ్చేది రెండైపోదు పరమేశ్వరుడు ఆ సద్రూప పరమాత్మ ఆ మాయాశక్తి కూడా తెలియ ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో చేద్దాము మనం ఇంతకు ముందు అనుకున్న విధంగా చిన్న మెడిటేషన్ టెన్ మినిట్ మెడిటేషన్ మెడిటేషన్ అనగానే నడుమును బాగా సాగదీయడం అభ్యాసం చేయాలి బ్యాక్ వ్యాలీ ఎప్పుడైతే నడుమును సాగీస్తామో బ్రెయిన్లోకి రక్త ప్రసారం పది శాతం పెరుగుతుంది అందువల్లనే మీకు చక్కటి సావధానత ఎలర్ట్నెస్ వచ్చేస్తుంది మెడిటేషన్లో గ్రిమ్గా టైట్గా ఉండకూడదు కాబట్టి భుజస్కంధములను లూజ్గా పెట్టుకుని చేతులను కూడా లూజ్గా పెట్టి పెదవులపై చిరునవ్వును ఉంచి కళ్ళను లైట్గా మూసి ఉంచాలి అంతవరకు దేహమును ధ్యాన ముద్రలో ఉంచుతారు అనేదే ఆ తర్వాత మనస్సును ధ్యాన ముద్రలోకి తీసుకురావాలి అది ఎలాగంటే మనస్సులో ఉండే సంకల్పముల రాశి the entire baggage of thoughts, jādi-pohyiklāga, jenu, chest-pohyiklāga, I allow the mind to drop its entire baggage, మనం పట్టుకుంటేనే మనస్సులో థాట్స్ మిగులుతాయి మనం పట్టుకోవడం మానేస్తే అవి జాగ్రత్త ప్రాపంచికమైన భావజాలమునంతము నేను విడిచిపెడుతున్నాను డోంట్ ఆస్క్ Just do it. I wasn't speaking of I can. No. And the normal one. No. No. Do it. Do it. Do it. And then we need to learn. Do it. ఒక సద్ ప్రెజెన్స్ అనుభవానికి వస్తుంది ఆ ప్రెజెన్స్ కి నేను ఎలా అని మనం పేరు పెట్టవచ్చు కానీ పెట్టని అక్కర్లేదు కూడా aphera kada mone si aadam ulakrinda isha disha dwara ai experience the presence దేహమంతత స్పర్శద్వారా వేడి అనే ప్రజెన్స్ స్పర్శద్వారా ద ప్రెజెన్స్ which is heat, which is called heat. It is a presence, a presence called heat. స్పర్శ ద్వారానే గాలి యొక్క స్పర్శ విషయం ప్రతి టచ్ గాలి అనే నామరూపాలను ప్రక్కన పెడితే అనుభూతి సత్ ప్రజెన్స్ యొక్క అనుభూతి ప్రెజెన్స్ గాలి అనబడే ప్రెజెన్స్ నా స్పేస్ ఆకాశము గలదు ఈ హాల్లో ఉన్న స్పేస్ నా చుట్టూ ఆకాశము ఈ హాల్లో గలదు ఈ భవంతికి పైన విశాలమైన ఆకాశము దాన్ని భావన చేయాలి విశాలమైన ఆకాశము ఈ ఆకాశము సెసెన్స్ ఉంది ఆ ఉనికికే ఆకాశము అని పేరు వెళ్ళి సటిల్ ప్రెసెన్స్ ద మోర్ సెటిల్ ద మోర్ ప్రవేజివ్ విశాలమైన రెసన్స్ గ్రహములు అవి తిరుగాడే స్పేస్ గ్రహముల సంచరించే స్పేస్ ఆ స్పేస్ ఉంది రెసన్స్ ఆ ప్రెసెన్స్ నుందే గ్రహములు సంచరిస్తూ ఉన్నాయి నక్షత్రములు ఉండే స్పేస్ ద ఇన్ఫినిటీ గెలాక్టికల్ స్పేస్ ద ప్రెసెన్స్ అనంతమైన సత్ దానికి మనం ఆకాశం అని పేరు పెట్టుకున్నాము కానీ వాస్తవంలో అది అత్యంత సూక్ష్మమైన అనంతమైన సత్ రిజల్ట్స్ ఇప్పుడు ఒక చెట్టును భావన చేయాలి ఎత్తైన చెట్టు మహావృక్షం నిలబడి ఉంది కదలకుండా ఉంది చెట్టు అనేది పేరు వాస్తవంలో అది ఒక గొప్ప సత్ ప్రజన్స్ ఒక పర్వతమును శిఖరమును పర్వత శిఖరమును ఊహ చేయాలి ఎత్తైన పర్వత శిఖరం ఉంది వాస్తవంలో అది ఉనికి సత్ పర్వతము అని పేరు ఇట్స్ ఏ ట్రెమెండస్ ప్రెసెన్స్ all one, universal presence, all around presence. Hade presence, nalopala unnadi, look with him. Eva nubhu anu kashmiri, presence nubhu anu kashmiri. ఆయనకి నేను అనే పేరు పెట్టాము కానీ వాస్తవంలో ప్రెసారెన్స్ లోపల నేను అనే పేరుకి మూలంలో ప్రెసెన్స్ ఇంటికి ఈ విధంగా లోపల ప్రజెన్స్ బయట ప్రెజెన్స్ అంత ప్రెజెన్స్ ఆ ప్రజెన్స్కే శ్రీకృష్ణుడు అని పేరు Shanti, shanti, shanti Relax Don't do the mind, don't do the mind Nothing is over A presence alone Under the సెపరేసర్ దియే సద్విద్య ఇప్పుడు నల్లగా కళ్ళను తెరవాలి